అర్థం మేం చేయడం ఇట్స్ ఎ వెరీ స్పెషల్ జాబ్ విటజ్ దానికోసం స్పెషల్ మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేసి పెట్టుకోవాల్సి ఉంది లేకపోతే ఆ కళలోడు కనపడి కనపడినట్టుగా ఉంటుంది అలా ఉండకూడదు మనస్సు కూడా అలాగే మనస్సును ప్రత్యేకంగా పనిపెట్టుకుని శుద్ధి చేసు శుద్ధి చేసుకోవాలి సంస్కృతమైనటువంటి మనస్సు విశుద్ధ సత్వుడైతే వాడికి ఆత్మజ్ఞానము ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ అహం అనేటువంటి ప్రత్యయమది మిథ్య ఇట్స్ఏ ఇట్స్ ఎ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఇన్ వాట్ ఇట్స్టర్బెన్స్ ఇన్ ది రియాలిటీ ఉదయిస్తూనే ద్వంద్వాలన్నీ ఉదయిస్తాయి సుఖ దుఃఖాలు ఇది ఉన్నది ఇది లేదు అని ఆపోజిట్స్ అన్ని పుట్టుకొస్తాయి అయాం నుంచి అయాం అనే అహం ప్రత్యయము ఏ స్థానం నుంచి ఉద్గమిస్తోంది దాన్ని పరిశీలించండి That is the window to the reality. If you don't think that, I'm going to say that that I'm going to say that he will never be able to do it. That's how he's going to do it theoretically, but that's how it's difficult. Why do you understand that? That's why humans are all about it. Because we are interested in it elsewhere. If we have a new idea, వేషం వేస్తే ఏ వేషం వేసేది అనేది ముఖ్యం కాదు ప్రీతి ఎక్కడ ఉన్నది అన్నది ఇంపార్టెంట్ సో సంసారం ప్రీతి ఉంటుంది ఏవో లెక్కలు పత్రాలు ఈ అహమస్మి ఈ అహమస్మి కంగారే రిమైన్ దే ఎక్కడికి పోతుందండి అహమస్మి అక్కడే ఉంటుంది అందరూ పనులు పూర్తయిన తర్వాత మొత్తం లెక్క పెట్టుకుని అని లెక్క చేసుకుని తాళాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అహమస్మి ఎక్కడికి పోతుంది అక్కడే ఉంటుంది సో ఈ విధంగా ప్రీతి సంసారం దేర్ ఫోర్ ఇట్ ఈస్ డిఫికల్ట్ సం వైరాగ్య సంపన్నులకు ఇట్ ఈస్ ది సింపులెస్ట్ థింగ్ అంచేతనే శంకర్లు అంటారు సంస్కృత విశుద్ధ సత్వస్య అంజసైవ ఆత్మజ్ఞాన ఉత్పత్తి కొంతమంది ఏం wrong రాంగ్ డైరెక్షన్లో ఫిక్సేషన్ పెట్టుకుని ఉంటారు రాంగ్ ఫిక్సేషన్ ఆ రాంగ్ ఫిక్సేషన్ ఉన్నవాడికి వాడికి ఈ జన్మలో వాడికి ఆత్మజ్ఞానం కలదు ఎందుకంటే వాడు రాంగ్ ఫిక్సేషన్లో ఉంటాడు సారి అది చాలా అనుభవంగా ఉంటుంది నేను ఒక చోటకి దారి గురించి అడుగుతున్నా ద వే టు గో టు ఎ ప్లేస్ ది అదర్ పర్సన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ నాకు అర్థం కాదు జనరల్గా నాకు అర్థం అవుతుంది ఐ హ్యావ్ ఏ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ నేనేం బండ స్వాధ్యాయనేం కాదు ఐ కెన్ రికగ్నైజ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో బట్ మై మైండ్ వాజ్ ఇన్ ఎ రాంగ్ ఫిక్సేషన్ With reference for that area a wrong fixation he didn't explain he said papa maryada ga explain chesadu once said i could not get it second time he said i could not get it appudu inkotha idantha gamanistham antu cheppadu hey no urga nor forest you don't waste your breath either he is not able to locate it in his mind he he, he could not see he's not able to see what you are talking an cheppadu that is true an cheppadu yes you are what you said to him సో మైండ్ ఫిక్సేషన్ తప్పు డైరెక్షన్లో ఉందనమాట ఆ తర్వాత ఏమైంది నేనే ఫిజికల్గా ఆ ప్లేస్కి వెళ్ళాను ఓ మై గుడ్నెస్ దీస్ దీస్ వెరీ సింపుల్ ఐ కుండ్ కమ్అవుట్ ఆఫ్ దట్ రాంగ్ నోషన్ సో ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ టు మీ సో ఇలా ఉంటుంది రాంగ్ ఫిక్సేషన్ ఉంటుంది వాళ్ళ మీద నాకేం వ్యతిరేకం లేదు వాళ్ళు రాంగ్ ఫిక్సేషన్లో ఉంటారు నేను చూశాను చాలా రాంగ్ ఫిక్సేషన్లో ఉంటారు నేను ఒకసారి దేహాత్మ భా దేహాత్మభావము చాలా తప్పది దేహాత్మభావానికి మనం అతీతంగా ఉండాలి అని నేను అంటుంటే ఆ ఎదురైన ఆయన దేహానికి సంబంధించి ఏదో ఒక ఫిక్సేషన్ పెట్టుకుని హీ టాక్స్ దాట్ హీ నోస్ వేదాంత బట్ హీ కెనాట్ స్టాండ్ దిస్ సర్వాత్మభావ బికాస్ హిస్ ఫిక్సేషన్ ఇస్ ఎర్స్ దాన్నే సంస్కార రాహిత్యమో ఉంటాను సో ఆ విధంగా సంస్కృత విశుద్ధ సత్వస్య రాంగ్ ఫిక్సేషన్స్ ఉంటాయి ధారణలు వాటిని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి వాటిని క్లీన్ చేసుకోవాలి సంస్కృతస్య అంటే బుద్ధికి సంబంధించి విశుద్ధ సత్వస్య అంటే ఆ మనస్సుకి సంబంధించి రెండూ కలిపి అంతఃకరణము ఇట్స్ అన్ ఓవరాల్ ఇన్స్ట్రుమెంట్ క్లీన్ సో ద మిర్రర్ షుడ్ బి హ్యావింగ్ ఏ రిఫ్లెక్టింగ్ కెపాసిటీ ఎందుకంటే వెనకాల దానికి ఏదో ఒక పూత పూస్తారు ఆ పూత పూసిన కారణంగా దానికి రిఫ్లెక్టింగ్ కెపాసిటీ వస్తుంది లేకపోతే రిఫ్రాక్షన్ అయిపోతుంది మీకు బొమ్మ కనపడతాం రిఫ్లెక్టింగ్ కెపాసిటీ దానికి ఉండాలి తర్వాత క్లీన్గా కూడా ఉండాలి సంస్కృత విశుద్ధ సత్వస్య అంజసైవ ఆత్మజ్ఞానం ఉత్పత్తి కాబట్టి ఆ సంస్కారం కోసం ఈ అనువాకం బయలుదేరింది ఆయన అభిప్రాయం తర్వాత తపస తపసాకల్మ సంహంతి విద్యయా అమృతమశ్ను ఇది స్మృతి అది సో అమృతం అశ్ణుతే అమృతం అంటే మోక్షము మోక్షాన్ని పొందుతాడు దేని చేతనవు జ్ఞానం చేత విద్య అమృతం అశ్ణుతే అయితే దానికి ముందు కండిషన్ ఏమిటంటే కల్మషం హి కల్మషాన్ని పోగొట్టుకోవాలి దేనిచేతను తపస్స తపస్సు చేత తపస్సు అంటే తపస్సు దేహం లెవెల్లో మనసు లెవెల్లో బుద్ధి లెవెల్లో దేహం లెవెల్లో కర్తవ్య కర్మను అనుష్ఠించుట సూర్యుడి గారికి ప్రదానం ఇవ్వడం లేకపోతే సూర్య నమస్కారం చేయటం ఒక యోగా టెక్నిక్లో సూర్య నమస్కారం లేకపోతే కనీసం నిలబడి సూర్యుడికి నమస్కారం చేయటం ఇది దేహం లెవెల్లో మనస్సు లెవెల్లో స సర్వ ప్రేమ చక్కటి పాజిటివ్ ఎమోషన్స్ని కలిగి ఉండటం భక్తిని కలిగి ఉండటం డివోషనల్ ఆస్పెక్ట్ తల్లి బిడ్డ కోసం ఎంత తహతహలాడుతుందో బిడ్డ యొక్క సన్నిధిలో తల్లి కంఫర్టబుల్గా ఉంటుంది బిడ్డ సమీపంలో లేకపోతే చాలా కంగారు పడిపోతుంది ఆ విధంగా ఈశ్వర భావన విషయంలో మనస్సులో ఈశ్వర భావం ఉన్నప్పుడు కంఫర్టబుల్ ఈశ్వర భావానికి ఆటంకం వచ్చింది అన్కంఫర్టబుల్ దానికి భక్తి అనిపించారు అటువంటి స్థితి హృదయంలో నిర్మాణమై ఉంటుంది సో దానికి తపస్సు అని పేరు మనస్సు యొక్క లెవెల్లో బుద్ధి యొక్క లెవెల్లో ఇదిగో ఈ శ్రవణాధికము చేసి బుద్ధిలో ఉన్నటువంటి తుప్పును వదలిచి సరైనటువంటి ఆలోచనల్ని కూర్చోబెట్టుకుంటూ ఉండటం బుద్ధి చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బుద్ధిలో అనేక సందేహాలు పొడసూపుతోనే ఉంటాయి ఎప్పటికీ ఆ సంసారం యొక్క వాసనలు గట్టిగా పట్టేసి ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా క్రమంగా వాటిని క్షాళన చేసుకుంటూ పోవాలి సో ఈ విధంగా తపస్సు చేస్తే కల్మషం హి ఈ తపస్సు చేత కల్మషం పోయి విద్యయామృతం అశ్వితే సో తడిగుడ్డ తీసుకుని అద్దాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా చూసుకుంటే ముఖం స్పష్టంగా కనబడుతున్నారు బొట్టు పెట్టుకోవచ్చు అదే అద్దం అలాగా కొంతమంది ఇళ్ళలో అద్దాలు ఉంటాయి ఆ అద్దం చూస్తే అది ముట్టుకుంటే చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది ఎవర్రా ఇలా ఉంది ంతధ్వానంగా ఉంది ఏమిటంటే ఏదో కుదరలేదో క్లీన్ చేయడానికి అని అలా ఉండాలి అలా ఉండకూడదు శుచిగా ఉంచుకోవాలి అలాగే మనస్సును కూడా శుచిగా ఉంచుకోవాలి మనస్సు చాలా శుచిగా ఉంచుకోవాలి తపసా కల్మషం ది విజయామృతమస్ ఇతిహిస్మృతి అని మనుస్మృతికారుడు చెప్పినాడు తర్వాత వక్ష్యతి చపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వా రాబోతోంది భృగువల్లి దీని తర్వాత బ్రహ్మవల్లి ఆ తర్వాత భృగువల్లి ఆ భృగువల్లిలో దాన్ని బ్రహ్మను తెలుసుకోవాలంటే శిష్యుడు గురువు చెప్తాడు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపస్సు చేతను బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అక్కడ తపస్ తపశ్శబ్దానికి ఆలోచనమో అర్థం తప ఆలోచనే బుద్ధితోటి విచారణ చేసి పరిశోధించి నీవు బ్రహ్మను తెలుసుకో బుద్ధితో పరిశోధన చేసుకో అని చెప్తాడు కాబట్టి అది తపశ్శబ్దానికి ప్ర ప్రధానమైన అర్థం అది అక్కడ ఉన్న అర్థం అదే లేదని వెళ్ళి ముక్కు ముసుకు కూర్చుని తపస్సు చేసిన ఆ అర్థం కాదు అక్కడ అది కూడా సంస్కారమే బుద్ధి సంస్కారమే కాబట్టి బుద్ధికి పదును పెట్టి బుద్ధికి పదును పెట్టాలంటే మనస్సు స్వచ్ఛంగా ఉండాలి కర్మలు చేసే కర్మలు స్వచ్ఛంగా ఉండాలి సో ఇప్పుడు క్లాసు విద్యార్థులు ఉంటారు ఈ డిగ్రీ జరిగే విద్యార్థులు యూనివర్సిటీలో క్లాసు మానేసి సినిమా హాల్లో కూర్చుంటాడు వెళ్ళి వాడు బుద్ధికి ఏం పదులు పెడతాడండి అక్కడే సినిమా హాల్లోనే పదును పెట్టేస్తానంటే ఎక్కడ గుర్తుంది అలా వర్కౌట్ కాదు కాబట్టి ముందు చేసే పనులు బాగుండాలి మనస్సు స్వచ్ఛంగా ఉండాలి ఆ తర్వాత బుద్ధికి పదును పెట్టాలి తపసా అప్పుడు బ్రహ్మ విజిజ్ఞాసస్వ బ్రహ్మను తెలుసుకో చెప్పలేదు తెలుసుకునే కోరికను కలిగి ఉండు డిజైర్ టు నో ఎందుకంటే బ్రహ్మ యు ఆర్ నాట్ గోయింగ్ టు నో బ్రహ్మ ఇన్ ఎనీ కేస్ బికాస్ బ్రహ్మ కెన్ నెవర్ బి నోన్ బికాస్ బ్రహ్మ హ్యాపీన్స్ టు బి యువర్ సెల్ఫ్ మీరు అనంతాన్ని తెలుసుకోలేరండి అనంతాన్ని మీరు తెలుసుకునే కాటికి ఇంకా అనంతమేమవుతుంది మీ బుద్ధితో మీరు తెలిసేసుకుంటే అది అలంతమవుతుందా మరి అయితే అలంతాలు తెలుసుకోలేకపోతే మరి ఏం చేయాలి అనంతంలో విలీనమై ఉండగలుగుతారు అంతే అది దాన్నే తెలుసుకోవడం అని అలా ఉపచారం లక్షణం ఫిగరేటివ్గా అలా అంటారు అంచేతనే బ్రహ్మ విజిజ్ఞాసైర్ టు నో బ్రహ్మ తెలియకుండా ఉంది అనే పరిస్థితి ఉంది గనక తెలుసుకుంటే బాగుండు నువ్వు అనుకో ఆ తర్వాత నీకు తెలుస్తుంది ఏమని బ్రహ్మ తెలియబడేది కాదు అని తెలుస్తుంది దట్ ఈస్ హౌ యు నోట్ సరే అత్యోత్పత్తి అర్థం అనుష్ఠేయాన్ని కర్మాణీ ఇదంతా ఏమిటంటే కర్మల్ని అనుష్ఠించి శుద్ధి చేసుకోవాలి అని చెప్పడం కోసం జ్ఞానంలోకి కర్మల్ని మోసుకెళ్ళక్కర్లేదు అనే విషయం తర్వాత మనకి చర్చ రాబోతుంది ఆ చర్చ అంతా అక్కడ వచ్చినప్పుడు అది చెప్తాను ఈ కర్మల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఓ చోట వీటిని హైలైట్ చేస్తాం ఇంకో చోట వీటిని ఓ ముటిగా ముట్టి పక్కన కూర్చోబెడతాం రెండూ జరిగిపోతాయి ఈ కర్మల మీద ప్రసక్తి ఎలా ఉంటుంది సో ఎందుకంటే ఆ సందర్భాన్ని పెట్టుకుంటుంది సో ఇక్కడ కర్మల్ని హైలైట్ చేస్తుంటాం ఈ సందర్భం కనుక తర్వాత ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ కర్మల్ని హైలైట్ చేసాం కాబట్టి ఇంకా మీరు కర్మలే చేసుకుంటూ కూర్చుంటారేమో అలా ఉండద్దు వాటికి పర్పస్ ఎంతవరకు అంతవరకే ఆ పర్పస్ సెర్వ్ అయిన తర్వాత వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అని కూడా చెప్తారు రెండూ ఉంటాయి ఎనీవే తర్వాత అనుశాస్తి ఇను ఈ కర్మల్ని తప్పకుండా మనం చేసుకోవాలి అని చెప్పడంలో మరో హేతు ఏమిటంటే అనుశాస్తి వేదమును ఆచార్యోంతే వాసినం అనుశాస్తి అనుశాసించుచున్నాడు అన్నారు కానీ వదతి అనలేదు సో శాసన రూపంగా వీటిని గురువు శిష్యునికి ఇచ్చిన శాసనముగా ప్రతిపాదించారు కనుక దాన్ని బట్టి మనకేం తెలుస్తోంది అనుశాసన శబ్దాన్ని బట్టి తప్పకుండా చేసుకోవాలి అని తెలుస్తుంది ఇప్పుడు అనుశాసనం ఎలా ఉంటుందంటే మీరు కనుక దాన్ని వైలైట్ చేస్తే మీకు దోషం కలుగుతుంది అలా ఉంటుంది అనుశాసనం మీరు పాటిస్తే మీకు ఎవరో కిరీటను నెత్తి పెట్టరు మీరు లెఫ్ట్ సైడ్ రోడ్డు లెఫ్ట్ సైడ్ వెహికల్ నడిపారనుకోండి లేకపోతే కరెక్ట్ లేన్లో నడిపారు అనుకోండి మీకు పోలీస్ వచ్చి థ్యాంక్స్ చెప్పి లేకపోతే కంగ్రాచులేట్ చేసి వెళ్ళడు కానీ మీరు వైలేట్ చేస్తే మాత్రం వచ్చి టికెట్ ఇస్తాడు అలా ఉంటుంది ఈ అనుశాసనం యొక్క స్వరూపం అది అధ్యక్ష అది అంటారు అయినా పూజని తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ ఇవన్నీ చెప్పబోతున్నారు వీటిని మీరు తప్పకుండా పాటించాలి మీరు పాటించకపోతే పాటిస్తే మిమ్మల్ని వేదం వచ్చి మీకేమీ స్పెషల్గా ఏమీ చేయద్దు మీకు ఆత్మజ్ఞానార్హత కలుగుతుంది పాటించకపోతే మటుకు దోషం అంత అర్థం ఎక్కడుందో తెలిసినా అనుశాస్తి అనే మాటలో ఉంది సో పాటించకపోతే దోషం వస్తుంది అనే మాట అనే అర్థము అనుశాస్తి అనే పదంలో ఉన్నది तर प्रपनच केवल ब्रह्म विद्यारंभाच्च पूर्व कर्माण्युपन्यस्ता इंका इक मे उपनिषत् व्यवस्था इक्री उपनिष्की मु कर्मल ऐसी उपन्यासम కర్మల ఉపన్యాసం అయిన తర్వాత ఇంక కేవల బ్రహ్మ విద్యారంభం వస్తుంది కేవలము ఆత్మస్వరూపాన్ని మాత్రమే బోధిస్తారు అక్కడ బ్రహ్మవిధ ఆత్మోతి పరం అని మొదలుపెట్టి సత్యం జ్ఞానం బ్రహ్మ అని మొదలుపెట్టి ఇంక కర్మ మాట ఉండదు అక్కడ కాబట్టి కేవలం దానికి బ్రహ్మవల్లి అని పేరు కేవల బ్రహ్మ విద్యారంభం చేసిన తర్వాత ఇంక కర్మల గురించి మాట్లాడడం అంతవరకు మటుకు కర్మలని ఉపన్యసించటం జరుగుతుంది దీన్ని బట్టి కూడా మనకి వాటి వాటి యొక్క స్థానము వాటి వాటి సందర్భము స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది సో కేవల బ్రహ్మ విద్య ఆరంభాచ్య పూర్వం కర్మాన్ని ఉపన్యస్తాను కేవల బ్రహ్మ విద్యను ఆరంభం చేయబోతారు ఈ పైన అంచేతనే దానికి పూర్వంలో ఈ కర్మలని చక్కగా చెప్పేస్తున్నారు కాబట్టి వ్యక్తి తన అధికారాన్ని చూసుకుని కర్మలు చేసే సందర్భంలో చక్కగా కర్మల్ని చేసేసుకోవటమే గృహస్థుల కర్మలను చేసేసుకుంటూ ఉండాలి కావ్యకర్మలను వృద్ధులు పెట్టేసి చక్కగా ఆ నిత్య కర్మలు ఏవైతే ఇక్కడ చెప్పబడతాయో ఇవన్నీ చేసేసుకోవాలి ఇవేం కష్టమేం కాదు అతిథి ఇప్పుడు మీ ఇంటికి అతిథి వస్తే మీరు మర్యాద చేయండి అని చెప్పేసి శాస్త్రం చెప్తాం అది వింటే మీకు కొత్తగా ఏదైనా అధికంగా ఖర్చు అవుతుందా లేకపోతే అధికంగా శ్రమ మీరు ఎలాగూ చేస్తూనే ఉన్నారు అతిథి మర్యాద ఏదో సోషల్ విజిట్స్ అని ఇవని అవన్నీ పేరు చెప్పి సందర్భం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అతిథి మర్యాదని చేస్తూనే ఉన్నారు కదా దాంట్లో అనవసరమైనవి తీసి పారేసి ఒకంత మనస్సు దాన్ని ఎందుకు కేంద్రీకరించి మన ఇంటికి ఎవడో అతిథి భేదవాడు వస్తాడు వాడికి కూడా మనం సేవ చేస్తాం సో ఇంతకుముందు కొంతమంది ఎలా ఉంటారు కేవలం సోషల్ విజిట్స్ ఫ్రెండ్స్కే అతిథి మర్యాద చేస్తారు దాన ధర్మాలకు దూరంగా ఉంటారు చాలా ఆధునిక కాలంలో ఈ ఫ్యాషన్స్ బాగా పెరిగిపోయి సో యూ విజిట్ మై హౌస్ ఐ విజిట్ యువర్ హౌస్ అని ఫ్రెండ్లీ విజిట్స్ ఆదివారం సులత పండుగ రోజులని ఈ ఫ్రెండ్లీ విజిట్స్ పెట్టుకుంటారు ఆ టైంలో ఎవడైనా అతిథి వచ్చాడనుకోండి వాడిని అయిపోవతల కంటారు వాళ్ళ దృష్టిలో అతిథి అంటే ఇగో ఈ ఫ్రెండ్లీ విజిట్సే సో ఇటువంటివి ఆల్రెడీ ఉన్నాయి స్నాథ దే నాట్ దే ఉన్నాయి ఉన్న వాటిని కొంచెం శోధన చేసుకోవాల్సిన సందర్భము అలాగే పితృదేవ ఓపవ ఏ తల్లిదండ్రులని సేవ చేసి వాళ్ళు ఎంతమంది లేరు బట్టి తల్లిదండ్రులకి చేయాల్సిన సేవ ఎలాగో చేస్తూనే ఉన్నారు కానీ చేసేప్పుడు కొంచెం విసుక్కుంటూ చేయటమో లేకపోతే ఇది ఎక్కడ కర్మరా అనుకుంటూ చేయటమో ఏటో ఆయన అదృష్టవంతులు వాళ్ళ నాన్నగారు అలా ఉన్నారు మా నాన్నగారిని ఏమో హాస్పిటల్కి వచ్చింది అని అసూయపడుతూ చేయటమో తనని తాను నిందించుకుంటూ చేయటమో అలా చేయకూడదు నమస్తాం చేయాల్సిన కర్తవ్యం అదేమో ఈశ్వరుణ్ణి స్మరిస్తూ చేయటం కాబట్టి ఒక న్యూ అవుట్లుక్ యూ విల్ గెట్ మీరు అన్నీ చేస్తున్నవే దీంట్లో ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి లిస్టు అంతా చెప్పేసి ఇప్పుడు ఇదో కొత్త సమస్య తెచ్చిపెట్టుకుంటున్నట్టు అవుతుందా ఏమీ అని మీరేం బెంగ పెట్టుకోవాల్సింది లేదు అట్ ఆల్ ఆర్ డూయింగ్ వాటిని చేస్తా అలాగే శ్రాద్ధాది కర్మలు ఉంటాయి పితృశ్రాద్ధులు వాటి విషయంలో ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో చేయాలి మన వాళ్ళు సామెత ఒకటి ఉంది తెలుగులో ఇది ఎక్కడ తద్దినరా బాబు అని సామితో ఎందుకంటే వీడు తద్దిన అనేప్పటికీ వీడు బెంగ పెట్టేసుకుంటాడు అవి బాబు తద్దిన వస్తుంది రా అలా ఉండకూడదు దాన్ని మనం చేయాలి అని నిర్ణయం చేసుకున్న తర్వాత దాన్ని స సక్రమంగా చేయటమే మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి తదిన పెట్టడంలో ఇబ్బంది ఉందనుకోండి ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని చర్చించి వారి సలహా తీసుకుని దానికి తగ్గట్టుగా ఏదో ఒక వ్యవస్థ చేసేసుకోవచ్చు చేసేసుకుంటే మీకు దాని ప్రయోజనం ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఎవ్రీథింగ్ విల్కమ్ ఇదంతా మీరు బ్రహ్మ విధాత్మతి పరం తర్వాత మొదలు సందర్భంగా ఉండదు అందుగురించి ఉపనిషత్తు యొక్క వ్యవస్థ ఎలా ఉందంటే मुं कर्म उपन्यासि मुझे दी मुझे कर्मा उपन्यस्ता उद्या प्रतिष्ठा विंदते नीभेति कतचना कि కర్మ నైష్కించర్శయిష్యతి అయితే ఈ కర్మల ఎంతకాలం చేయాలండి మేము ఈ బరువు ఎంతకాలం పోయాలి అంటే ఉదితాయా బ్రహ్మ విద్యా మీకు ఆత్మస్వరూపము తెలిసి వరకు మీరు ఆత్మనిష్ఠులే ఉండే వరకు చేస్తే సంపద అది ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత ఆత్మ జ్ఞానికి వారి పరిస్థితిని శృతే చెప్తోంది తయే చెప్పబోతోంది అభయం ప్రతిష్టాం విందతే వీడు ఆ అభయమంటే బ్రహ్మ ఆత్మ సో పూర్ణ ఆత్మకే అభయస్థానము అని తెలు ఆ అభయమును తెలుసుకుని దాని ఎందు ప్రతిష్ఠితుడై ఉంటాడు సర్వాత్మభావంలో ఉంటాడు అని చెప్పి వాడికి కర్మ నైష్కించన్యం చాలా పవర్ఫుల్ వర్డ్ కించన అంటే కొంచెమైనా తెలుగులో కొంచెము సంస్కృతంలో కించన కించన అంటే ఏ కొద్ది అయినా అంటే కొద్దిగా కూడా లేదు దాని యొక్క స్టేట్ స్టేట్ ఇన్విచ్వెన్ అయోటా ఆఫ్ యాక్షన్ ఈస్ నాట్ లెఫ్ట్ టున్యం అంటారు దాన్ని బోధిస్తోంది శృతి కర్మ నైష్కించోధించబోతోంది సుతరామో కర్మలు లేని ఒక ఉన్నత స్థితి అభయం ప్రతిష్టాం విందతే తర్వాత నభిభేతి కుతశ్చన వీడికి అసలు భయం అనేది లేదు కామనా భయము ఈ రెండు కర్మలను చేయటానికి ప్రేరణ కామన లేకపోతే ఇంకా కర్మ లేదు భయం లేకపోతే కర్మ లేదు తర్వాత కిమహకం సాధునా కర్వం రిగ్రెట్స్ అయ్యో నేను మంచి కర్మను చేసుకోలేకపోయానే రిగ్రెట్ వెంటనే ఏం చేస్తాడు ఆ రిగ్రెట్ని బట్టి కొంత మంచి కర్మ చేసుకుంటాడు ఆత్మజ్ఞానికి రిగ్రెట్ అనేది ఉండదు భయం ఉండదు రిగ్రెట్ ఉండదు కాబట్టి కర్మ నైష్కించర్శయ్య కర్మ లేశమైనా లేనటువంటి ఒక ఉన్నతమైన స్థితి రాబోతోంది ఆత్మజ్ఞానం యొక్క ప్రభావం చేతి దాన్ని శృతి చూపిస్తుంది ఇంకా ఆ ప్రకరణం వస్తుంది తర్వాత దానికి ముందు ఇప్పుడు మాత్రం కర్మల గురించి కొంత చర్చ అతగమ్యతే ఓ చోట ఏమో కర్మల్ని హైలైట్ పక్క పన్నమే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళేప్పటికీ కర్మ నైష్కించన్యాన్ని చెప్పారు దీన్ని బట్టి మనకేం తెలిసింది అంటే ఎందుకంటే కొత్త విడ్డూరంగా ఉంది కదా ఇప్పుడు కూడా ఆత్మజ్ఞానము ప్యారడాక్సికల్గా ఉంటుంది యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ బై ది టైమ్ యూ రికన్సైల్ ది ప్యారాడాక్సెస్ యూ విల్ నో ఆత్మ దాని దాని అందమేది సో ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు ఏ దెర్ ఇస్ ఏ ప్యారాడాక్స్ అండ్ యూఆర్ సపోజ్ టు నో ఇట్ అలాగే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ పారాడాక్సికల్ అది శంకర్లు చోట అంటారు అసలు ఆత్మజ్ఞానం అంటే వన్ హూ కెన్ నైస్లీ రికారాడాక్సెస్ తస్య కర్తారమ్య కర్తారమ వ్యయం ఎన్ని ప్యారాడాక్స్లు అండి కర్మణ్యకర్మయ్యేద కర్మణిజ కర్మయో ప్యారాడాక్స్ భూతభృన్నచూతస్థ హండ్రెడ్స్ ఆఫ్ ప్యారాడాక్సెస్ గీత నిండా అవే సో ఈ ప్యారాడాక్సెస్ అన్నీ ఏమంటే మీరు ఎవరైనా గీతని ఏమంటే గీతలో పారాడాక్సెస్ కనబడుతున్నాయా మీకని అడగడా ఉన్నాయండి అంటే ఆయనకు అర్థం కాలేదన్నమాట మీరు ప్యారాడాక్సెస్ ఉన్నట్టు కనబడతాయండి కానీ నిజంగా పారాడాక్స్ ఏమి ఉండదు పారాడాక్స్ ఉందనుకోండి నిజంగా అది శాస్త్రం అవుతుందండి విరోధము యొక్క అభాసే కానీ విరోధము లేదు సో ఇక్కడ కూడా ఒకచోట కర్మ యొక్క అనుష్ఠానాన్ని గురించి హైలైటింగ్ మళ్ళీ పక్కనే కర్మ నైష్కించనీయం ఇట్స్ ఎ పారాడాక్స్ ఈ పారాడాక్స్ని మీరు రికన్సైల్ చేస్తే you have got యు హు హ్ ఘాట్ ఇట్ అదే అంటున్నారు అత అవగమ్యతే దీని బట్టి ఏం తెలుస్తుంది అంటే పూర్వోపచిత దురిత క్షయద్వారేణ విద్యోత్పత్తి అర్థాన్ని కర్మాణీది దీన్ని బట్టి కర్మలకి Vidya విద్య అంటే జ్ఞానం జ్ఞానము కలుగుటలో ఉత్పత్తి అంటే కలుగుట దాని ఎందు కర్మలకి సాధనత్వము ఉన్నది కర్మలు సహకరిస్తాయి కానీ ఏ రకంగా సహకరిస్తాయి కర్మలు చేయడం వల్ల జ్ఞానం పుడుతుంది అని ఆ విధంగా సహకరించం శ్రవణాత్ జ్ఞానం కర్మల వల్ల జ్ఞానం కలగదు మరి అయితే ఇంకేలా సహకరిస్తాయండి మళ్ళీ సహకరిస్తాయంటున్నారు మళ్ళీ కర్మల వల్ల కలగదు అంటున్నారంటే పూర్వోపచిత దురిత క్షయ ద్వారేణ ద్వారా త్రూ పరంపరగా సహకరిస్తాయి ఆకలి తీరటానికి కంచం సహకరిస్తుందా సహకరించదా సహకరిస్తుంది సాక్షాత్తు కాదు మరి ఎలా సహకరిస్తుంది ఆకలి తీరాలి అంటే అన్నమే సహ అన్నం వల్లనే ఆకలి తీరుతుంది అన్నం తినడం వల్లనే ఆ అన్నాన్ని హోల్డ్ చేయడం ద్వారా అన్నాన్ని హోల్డ్ చేయాలి కదా కంచాన్ని చేతిలో హోల్డ్ చేసుకుంటామని మీరంటే ఆ చేతికే కంచం పేరు ఏదో ఒక పాత్ర ఉండాలి కదా యూ హెవ్ టు హోల్డ్ ఇట్ సో అన్నాన్ని ఆ హోల్డ్ చేసి నోట్లో పెట్టుకుని మింగి లోపల దాన్ని హోల్డ్ చేయాలి దాన్ని ఆ హోల్డ్ చేయడం కోసం ఈ పాత్ర ఉపయోగపడుతుంది ఆ విధంగా ఈ పాత్ర నా యొక్క ఆకలి తీరుటలో సహకరిస్తుంది అంచేతనే ఆ పాత్రని కడిగి క్లీన్గా పెట్టుకుని భద్రం చేసుకుంటాము పాత్రను అంత క్లీన్గా భద్రం చేసుకుంటున్నారు కదా ఎందుకంటే అయ్యో మలేరియా పొద్దున ఆకలిస్తుండే అయితే ఆకలిస్తే ఆ పాత్రని కూర్చొని తింటారా దాన్ని ముక్కల కింద చేసుకుని తింటారా ఆ పాత్రని తింటారు ఎందుకంటే పాత్ర వల్ల ఆకలి తీరదు మరి ఆకలి తీరదు కదా వీధిలో పారాయండి అవతల ఎందుకది అంటే అలా కాదు ఇట్ హెల్ప్స్ ద్వారేణ పరంపర ఇండైరెక్ట్లీ ఇట్ హెల్ప్స్ అయితే ఇప్పుడు ఈ కర్మలు ఇండైరెక్ట్గా మీకు ఏమేమి హెల్ప్ చేస్తాయండి అంటే పూర్వోపచిత దురిత క్షయ ద్వారేణ ఇక్కడ ఉపచిత అన్నారు మామూలుగా సంజావనంలో కూడా ఉపాత అంటారు ఉపాత అన్న ఉపచిత మనము ఈ జన్మలో ఇంతవరకు ఇతర పూర్వ జన్మలలో అనేకములైనటువంటి అయోగ్యమ సంస్కారాలని పోగు చేసి కూర్చున్నాము అయోగ్యమైన సంస్కారాలు ఆ సంస్కారాల నుంచి మనం బయటపడాలి ఎంత తొందరగా బయటపడిపోతే అంత మంచిది అది ఎలాగ బయటపడ్డం ఉదాహరణకి నేను దృష్టాంతం చెప్తాను ఒకసారి మా దగ్గర నాలుగు స్వీట్స్ ఉన్నాయి ఎవరిలో తీసుకొచ్చి బాక్స్ ఇచ్చారు దాంట్లో నాలుగు స్వీట్స్ ఉన్నాయి దాంట్లో నాకు స్వీట్ పెట్టారా అది నోట్లో వేసుకుంటే చాలా బాగుంది నాకు ఇంకోటి కావాలి అని నేను అన్నాను అంటే ఏమన్నారు ఇంకోటి నీకు రాదు ఎందుకంటే ఇంకా మిగతా పిల్లలకి పెట్టాలి గో అండ్ ద ప్లే అంటే నో నథింగ్ డూ అని ఎబలాడి పెట్టాను ఎబిలాడ్ పెడితే ఆవిడకి మిసిగెత్తి తీసుకో ఒకటేమే అన్నీ నువ్వే తీసుకో అని అన్నారు అని ఆ పెట్టిన మోహాను పారా దాంట్లో ఇంకొకటి తీసుకుని నేను పారిపోయి తినేశాను ఆ తర్వాత నేను చాలా బాగా పడ్డాను అయ్యో యూటిలైజ్ మనం అలా చేయకూడదే ఇది సంస్కారం కాదే అని బాధపడ్డా సో ఇంకా ఇలాంటి పొరపాటు మనం ఎప్పుడూ చేయకూడదు మనకు ఉన్నది మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఆ ఇతరుల యొక్క షేర్ని మనం లాగేసుకునే ప్రయత్నం మనం చేయకూడదు అని తెలుసు సో ఉపాత దురిత క్షయ ద్వారా అది తెలుసుకోకుండా జీవితం అంతా అలాగే గడిపేసామనుకోండి వాడికి ఆత్మజ్ఞానం ఏం కలుగుతుందండి వాడు మొహం యూ ప్రొడ్యూస్ టు షేర్ యూ ప్రొడ్యూ ప్రొడ్యూస్ అంటే వెల్త్ని క్రియేట్ చేస్తారు మీరు ధనాన్ని సంపాదిస్తారు వస్తువులను సంపాదిస్తారు యు హెవ్ టు ఎర్న్ యూ హెవ్ టు అక్యూములేట్ టు యు హెవ్ టు వర్క్ టు హెల్ప్ సో దట్ వన్ హ్యాస్ టు లెర్న్ అది ఆ పని చేయలేదు ముందు అసలు దిస్ బేసిక్స్ మీరు వర్కౌట్ చేయలేదు వాట్ ఆత్మ యూ కెన్ టాక్అౌట్ యూ కెన్ నెవర్ రీచ్ ఎనీవేర్ నియర్ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే మన ఇన్హెరిటెన్స్ ఏం కాదు అదే ఫోర్ ఉపాత్త దురిత ఉపచిత దురిత క్షయ ద్వారేనా మనం నాకు ఈ దురితం ఎక్కడి నుంచి వచ్చింది ఆ చిన్న వయసులో ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చింది అది పూర్వజన్మ సంస్కారంగా కొట్టుకొస్తుంది అది ఏదో సమయంలో దాన్ని గుర్తించి దాన్ని క్షాళన చేసుకుంటే గానీ ఆ దోషం పోదు ఆ దోషం పోకపోతే వాడు ఆత్మజ్ఞానాన్ని గర్హుడు కాదు ఆ విధంగా యూ హెవ్ టు ఇన్వెస్టిగేట్ యు హెవ్ టు లుక్ ఇన్ యువర్ మైండ్ యు హెవ్ టు సీ మీరు చుట్టుపక్కల దేశాన్ని వార్తల్ని చూడడం కాదు యూ హెవ్ టు లుక్ ఇన్ యువర్ మైండ్ డౌట్ ఇన్వెస్టిగేట్ యువర్ మైండ్ డోంట్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ డోంట్ కండెమ్ యువర్ సెల్ఫ్ బట్ ఇన్వెస్టిగేట్ యువర్ సెల్ఫ్ యువర్ మైండ్ యువర్ నాట్ ది మైండ్ ఇన్ నీ కేస్ యు ఆర్ ది ఆత్మ వి ది విట్నెస్ సి ది మైండ్ అబ్జర్వ్ వాట్ మిస్టేక్స్ ఆర్ దెర్ ఎనీట్ అండ్ కేర్ఫుల్లీ ఓవర్కమ్ దానికి కర్మలు అవసరం ఇప్పుడు కూడా ఈ సంగ్రహ బుద్ధి ఉన్నప్పుడు ఇది పోవాలి ఇది పోవాలంటే ఎలా పోతుందో తెలిసినా దానము చేత పోతుంది కాబట్టి ప్రోయాక్టివ్ దానం చేస్తే ఈ లక్షణం ప్రోయాక్టివ్ దానం మీరు చేయలేదు అనుకోండి హౌ హౌ యూ కెన్ ఓవర్కమ్ దట్ సంగ్రహ సో దీని దీనికి మళ్ళీ వ్యక్తి కేర్ఫుల్గా తన పరిస్థితులు చూసుకుని దానం చేయాలి నేను మళ్ళీ అది చెప్తూ ఉంటాను ఇవాళ దానం చేసి మళ్ళీ ప్రతిగ్రహానికి సిద్ధపడకూడదు సో వన్ హ్యాస్ టు బి కాషియస్ అబౌట్ ఇట్ బట్ అట్ ది సేమ్ టైమ్ దట్ దోష బుద్ధి హ్యాస్ టు అవర్కమ్ ఈ విధంగా సో ఉపా పూర్వ ఉపచిత దురిత క్షయ ద్వారేనా మనలో ఏవో దురితాలు కొన్ని ఉంటాయి వాటి నన్నింటినీ కూడా పోగొట్టేటువంటి లిస్టు రాబోతుంది కాబట్టి ఈ లిస్టుని అన్వయం చేసుకుని మనలో ఉండే దోషాలని మనం గుర్తుపెట్టుకుని ఈ కర్మల్ని చేసేసి ఆ దోషాలని పోగొట్టేయడం అలా కర్మం చేయగానే ఆ దోషం పోతున్నట్లు ఈజీ వెరీ సింపుల్ చేసేస్తే అప్పుడు విద్యోత్పత్తి అర్థాన విద్యకి ఆటంకాలు రాకుండా ఉంటాయి విద్యకి ఉండే ఆటంకాలను తొలగించడం కోసమే కర్మలు ఉద్దేశింపబడ్డాయి కాబట్టి కర్మలకు ఆ మాత్రం ప్రాధాన్యం ఉంది తర్వాత మంత్రవర్ణాచ వర్ణము పదము వర్ణము అక్షరము అని అర్థం అక్షరం ఇట్ స్టాండ్స్ ఫర్ పదము అండ్ పదము స్టాండ్స్ ఫర్ స్టేట్మెంట్ సో మంత్రవర్ణాచ అంటే మంత్రగత మ మంత్రరూపమైన వాక్యము వలన కూడా మనకి ఈ విషయమే తెలుస్తోంది ఇప్పుడు శంకరుని కాలంలో కర్మావర్సస్ జ్ఞానం పెద్ద గడబడి ఉండేది పూర్వమీమాంసకులు చాలా కలుషితం చేసి పెట్టారు పరిస్థితిని కర్మ వలననే సర్వం సిద్ధించేస్తుంది కర్మని బాగా హైలైట్ చేసేసి తయారు చేసి పెట్టారు అందుకోసం శంకరులు చాలా కష్టపడి ఆ కర్మని జ్ఞానాన్ని శోధన చేస్తూ ఉంటారు అది టీచర్ యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది సో ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అంటే విద్యార్థులు ఎలా ఉండేవారంటే వీకెండ్ వచ్చిందంటే పార్టీయింగ్ చేస్తూ ఉండేవాడు కాబట్టి నేను ఒక ఒక ఫర్ సమ్ టైమ్ పార్టీయింగ్ ఈస్ అన్నెససరీ అన్డిజైరబుల్ అని దాన్ని బాగా హైలైట్ చేస్తూ నాకే తెలియకుండా నేను హైలైట్ చేసేవాడిని దాంతో వాళ్ళు నాకు పేరు ఒకటి పెట్టారు పార్టీ బస్టర్ స్వామి అని పేరు పెట్టారు నిజంగా వాళ్ళందరూ పార్టీలు మానేశారు ఎందుకు ఈ పార్టీల గురించి ఎక్కడైనా ఉందో ఇక్కడ భాష్యం అని వై వై షుడ్ ఐ టాక్ అబౌట్ ఇట్ అంటే ఐ హ్యావ్ నోటీస్డ్ ఇట్ అండ్ ఐ అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ది స్టూడెంట్ సో ఐ హైలైట్ ఎడ్ ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ టీచర్ నేను ఊరికే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సో శంకరులు సమాజ వాతావరణం చూశారు అంతా మండల మిశ్ర సంస్కారాలు సో కర్మ కర్మ కర్మ కర్మ తప్పింకోవట్లేదు సో ఆ విధమైనటువంటి వాతావరణాన్ని చూసి దీని కర్మ ఇప్పుడు కర్మని కాదనే అనద్దు పూర్తిగా దాన్ని ఒక ఇట్ యూ హ్యావ్ టు పుట్టిన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ సెక్యులరిజం సెక్యులరిజం ఇట్ ఈస్ అ యూస్లెస్ థింగ్ ఇట్ ఈస్ సో వన్ హాస్ టు కమ్ ఫార్వర్డ్ ఆన్ పుట్టిట్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ దిస్ సొసైటీ వీ డోంట్ నీడ్ ఇట్ వాట్ వీ నీడ్ ఈ సంథింగ్ ఎల్స్ సర్వధర్మ సమభావ దట్ ఈస్ వాట్ వీ నీడ్ ధర్మ నిరపేక్ష అనే పదం మీకు ఎలా వినపడుతుంది ధర్మంతో ఏ సంబంధం లేకుండా మనం పాలించాలి అలా పాలించాలా తప్పు కదుది ధర్మబద్ధంగా పాలించాలా ధర్మంతో ఏ సంబంధం లేకుండా పాలించాలా అసలు ఆ పదం ఎంత చెడ్డగా వినపడుతుంది మీకు ధర్మ నిరపేక్ష రాజ్య అంటే అర్థం ఏంటి ధర్మంతో ఏ రకమైన సంబంధం అపేక్ష అంటే సంబంధం సంబంధము లేని రాజ్యము అని కదా తప్పు కదుది వీ డోంట్ ఎటువంటి రాజ్యం కావాలి ధర్మ సాపేక్ష రాజ్యం సో గవర్నమెంట్ షుడ్ బి షుడ్ కీప్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్ అండ్ యూ షుడ్ నాట్ యుద్ధ నాట్ పర్టికులర్లీ సపోర్ట్ ఎనీ పర్టికులర్ కల్ట్ సర్వధర్మ సమభావ సో ఇట్ ఈస్ ఎన్ ఇష్యూ విచ్ హ్యాస్ నెహ్రూబియన్ సెక్యులరిజం ఈబుల్ నెహ్రూబియన్ సెక్యులరిజం ఉందే అదే ఆ రోజున నెహ్రూ గారు ఏదో చెప్పారో ఈవేళ దాన్ని ఫాలో అయ్యేవాడు ఒక్కడే ఉన్నాడు నాకు తెలిసే ఇప్పుడు పేరు చెప్పుకుంటారా మణిశంకర్ అయ్యర్ అని ఒకడున్నాడు వాడు మినహాయించి ఇంకా దాన్ని పాటించి వాడు ఎవడలేడు సోనియా గాంధీ అమ్మగారు కూడా పాటించడం మానేశారు దాన్ని ఇట్ ఈస్ నాట్ వర్త్ కాబట్టి వన్ హ్యాస్ టు సెటిల్ ఇట్ ఇట్స్ ఎన్ థింగ్ హూ విల్ డూ ఇట్ పుస్తకాల్లోనూ గ్రంథాలలోనో పురాణాల్లో మీకు ఉండదు ఇవేమైనా అది సోషల్ సర్కమ్స్టాన్సెస్ ని బట్టి the social, uh, have to work on that. So ద karma ఫిలాసఫర్స్ హర్క్ ఆన్ దాట్ సో సిమిలర్లీ కర్మ ఆనాడు కర్మ కర్మే సర్వం ఆ కర్మ వెర్రితలలో వేసినటువంటి సందర్భం నేను వర్ణిస్తే మీరు ఆశ్చర్యపోతాం కాబట్టి శంకరులు హి టు అన్ హిమ్ సెల్ఫ్ ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్ ఈ టుకి సెట్ రైట్ దిస్ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ అంటే ఇప్పుడు సెక్యులరిజం వద్దని నేను అన్నాను కాబట్టి ఒక మతాన్ని నేను చెప్పట్లేదు గవర్నమెంట్ హ్యాస్ టు మెయింటైన్ సర్వ సర్మ సమభావాల్ సో సమ్ గుడ్ ప్రిన్సిపుల్ ఏదైనా ఉంటే సెక్యులరిజం ఐ టేక్ ఇట్ ఆల్సో ఐ హాట్ ఎగ్నెస్డ్ ఎనీథింగ్ గుడ్ సో అదేవిధంగా శంకర్లు కూడా కర్మలో ఉండేటువంటి గుడ్ పాయింట్ ఆయన కాదన్నారు బట్ ఎవ్రీథింగ్ మస్ట్ బి అండర్స్టూడ్ ఇన్ ఇట్స్ ప్రాపర్ ప్లేస్ యూ షుడ్ నాట్ గెట్ స్టక్ ఎట్ ది లెవెల్ ఆఫ్ కర్మ అది ఆయన యొక్క కోరిక మీరు కర్మ లెవెల్లో స్టక్ మనకి మీరు చూడండి ఎంతమంది ఉన్నారు కర్మ లెవెల్లో స్టక్ అయి ఉంటారు కర్మ తప్ప ఇంకేమీ లేదు ఆల్ గడబిడ అలా ఉండకూడదు మళ్ళీ అలానే కర్మలు వదిలిపెట్టేసి మేము వేదాంతం ఉంటూ ఉండకూడదు పొద్దునే పళ్ళు తుమ్ముకుని స్నానం చేయకుండా ఇడ్లీ తినేస్తూ ఎవడా అర్గ్యప్రదానం లేదా సంధ్యావంతమైన మేము వేదాంతలం అయ్యా అంటాం అలా అలాగంటేది కూడా తప్పు అది అది కరెక్ట్ కదా దాన్ని సపోర్ట్ చేయకూడదు ఎనీవే మంత్రవర్ణము ఏమిటా మంత్రవర్ణము అందాము అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్ణుతే ఇది ఈశావాస్య ఉపనిషత్తులు అండి నేను మీకు చెప్తా ఈశావాస్యం సంవత్సరం ఓ సంవత్సరం ఈశావాస్యం సో చిన్న ఉపనిషత్తు చాలా పవర్ఫుల్ ఉపనిషత్తు అక్కడ ఏం చెప్పారంటే అవిద్యయా మృత్యుని తీర్త్ విద్యయా అమృతమష్ణుతే అమృతం అంటే మోక్షం విద్య అంటే జ్ఞానం జ్ఞానము చేత మోక్షం వస్తుంది మామూలే అది ఆ కథ మామూలే అయితే మోక్షం రావాలంటే వీడిలో ఉండే జడత్వం పోవాలి ఇప్పుడు ఈ కర్మ సన్యాసము అని ఒకటి ఉంది కర్మ సన్యాసము అంటే రెనన్సియేషన్ ఆఫ్ ఆల్ కర్మ సన్యాసం అంటే కర్మ సన్యాసం సన్యాసం అంటే ఉద్యోగం వదిలిపెట్టేశాడు ఇల్లు వదిలిపెట్టాడు తెల్ల బట్టలు వదిలిపెట్టాడు వంకాయ వదిలిపెట్టాడు బీరకాయ వదిలిపెట్టాడు అది కాదు సన్యాసం అంటే సన్యాసం అంటే కర్మ సన్యాసము చెప్తా వీడు కొన్ని కర్మలను చేయాల్సింది ఉంది వైదిక కర్మలని నిత్య కర్మలు మనకు రాబోతుంది లిస్టు వాటిని పరిశీలించాడు అని అర్థం సో కర్మ నిష్కించర్మలకు సంబంధించి వీడికి కర్మలేం లేవు ఇంకో జడు ఉన్నాడు జడు అంటే పొద్దున్నే లేచి బ్రష్ నోట్లో పెట్టుకుని కుక్కను తీసుకుని రోడ్డు మీకు వస్తాడు వాడు వాడు కర్మ అనేది చేయడు వాడు వాడు సంజ్యావందనం చేయాల్సిన టైం అది తండ్రికి తద్దినం పెట్టాల్సిన వాడు క్లబ్బులో పేకాటాడుతూ ఉంటాడు వాడు జడు కర్మ జడు ఈ కర్మ జటుడు ఉన్నాడు వీడు ఉంటాడు వీడు కర్మ నిష్కించనుడే ఆత్మజ్ఞాని కర్మ నిష్కించనుడే రెండో ఒకడు అనుకునే రో ఎక్స్ట్రీమ్స్ బోత్ ఎక్స్ట్రీమ్స్ రెండు ఒకలాగే కనబడతాయి పెండులో ఈ ఎండు ఆ ఎండు రెస్ట్లో ఉంటుంది మధ్యలో మూమెంట్ ఉంటుంది సో కర్మనిష్కించనుడు ఆత్మజ్ఞాని కావచ్చు లేదా జటుడు కావచ్చు కాబట్టి మీరు జడత్వ రూపమైన కర్మ అభావము శాస్త్ర అపేక్షితం కాదు ఆత్మనిష్టారూపమైనటువంటి కర్మ అభావము శాస్త్ర సమ్మతము అంచేతనే శాస్త్రం ఏం చెప్తోందంటే అవిద్య మృత్యుని తీర్త్వా అవిద్య అంటే కర్మణ కర్మచేత మృత్యుం అంటే జడత్వమును తీర్త్వ మనస్సు యొక్క జడత్వం తీర్త్వా అధిగమించి విద్య అమృతమశ్ముతే ఆ విధంగా పరిశుద్ధమైన సత్వ జడత్వము అంటే తమోగుణ ఆ తామసికమైనటువంటి స్థితిని అధిగమించి సత్వగుణ ప్రధానమైన మనస్సును సంపాదించుకో విద్య అవిద్యయా మృత్యుని తీర్త్వా విద్య అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది శ్రవణం చేసినట్లయితే అమృత వశ్ణుతే మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటావు అని అక్కడ కూడా కర్మ ఉపాసన అక్కడ విద్య అంటే ఉపాసన తర్వాత జ్ఞానము సో ఆ వరసంతా కూడా కరెక్ట్గా మనకి ఈశావస్యంలో చెప్పబడి ఉన్నది తర్వాత ఋతాదీనా పూర్వత్రోపదేశరిహారాధ ఇహతో జ్ఞానోత్పత్ర్థవాత్ కర్తవ్యత నియమార్థ భాష్యం ఇలా నడుస్తూ ఉంటుంది ఇసకపాత ఇసుక అంటే ఇసుక తీసుకుందు అలా ఇంకా అవలేదు అవతారిక గ్రంథం ఆయన ఇంకా చెప్పాల్సిన ఎన్నెన్నో ఉన్నాయి సో ఈ ప్రసంగం ప్రపంచస్వాధ్యాయ ప్రవచనేజ అనే అనువాకం దగ్గర వచ్చింది అక్కడ కూడా ఈ కర్మలు వాటి యొక్క విశిష్టత గురించి చెప్పారు మళ్ళీ మళ్ళీ ప్రారంభించారు ఉపన్యాసం ఏమిటి ఇక్కడికి అక్కడికి తేడా ఏమిటి శంక ఆ శంకకి ఆ శంక మీకు కలగదు కానీ భాష్యకారులు ఆ శంకనే పైకి లేవతీసి దానికి సమాధానం చెప్తున్నారు అక్కడ శంక ఎలా ఉందో మీరు గుర్తు చేసుకుంటే ఆత్మజ్ఞానము స్వరాజ్యం ఉన్నది ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మన సస్పతి సో ఆత్మజ్ఞానం చేత స్వరాజ్యాన్ని పొందేస్తాడు మరి అయితే ఆత్మజ్ఞానం చేత స్వరాజ్యాన్ని పొందిస్తే కర్మలో అనర్థకములు వేస్ట్ కర్మలు అనే ఒక శంక చేసుకుని అవే వేస్ట్ కాదు యూ హ్యావ్ దయర్ ఓన్ పర్పస్ అని రతంజస్వాధ్యాయ ప్రవచనేచ చెప్పారు అక్కడ అక్కడ చెప్పినది అదే అంటారు సో రుతాదీనా పూర్వత్ర ఉపదేశ పూర్వత్రా అంటే ఇంతకు ముందు అనువాకాల్లో వృతాదీనాం ఉపదేశ వృతము సత్యము వీటన్నింటినీ ఉపదేశించారు దాని ప్రయోజనం ఏమిటి అనర్థక్య పరిహారార్థ అప్నోతి స్వారాజ్యం అనే ప్రకరణాన్ని బట్టి కర్మలు అనర్థకములు అనేటువంటి శంక మీకుంటే ఆ శంకను నివారించటం కోసం అక్కడ వృతాదులను ఉపదేశం చేశారు బాను మరి ఇక్కడేం ఉపదేశం చేయబోతున్నారు అనుశాస్తి అని పెట్టి అంటే ఇక్కడ ఇక్కడ స్లైట్లీ డిఫరెంట్ ఏమిటంటే కర్మలో సార్థకములే అని తెలిసింది కదా ఏ విధంగా సార్థకములు అంటే జ్ఞానోత్పత్తి అర్థత్వాత కర్తవ్యత నియమార్థ కర్మగ కర్మలో అనర్థకము కాదు వేస్ట్ కాదు అని చెప్పడం కోసం రుపంచా వస్తే వరైతే వేస్ట్ కాదన్నారే వాటి పర్పస్ ఏమిటో చెప్పండి అంటే అవి జ్ఞానమును కలిగించడానికి తప్పనిసరిగా చేసుకోవడం మంచిది చాలా అవసరం పడతాయి అని చెప్పడం కోసం ఆ విధంగా వాటి సార్థకతను ఎస్టాబ్లిష్ చేయడం అక్కడ అనర్థ అనర్థక్య పరిహారం చేసి ఇక్కడ సార్థకతని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ మనుశాస్తి అనేటువంటి ప్రకరణం ఆరంభమైంది అని స్లైట్ డిఫరెన్స్ చూపించాలి కదా లేకపోతే ప్రకరణ అక్కడ కర్మలే ఇక్కడా కర్మలే అక్కడ కర్మలకి ఇక్కడ కర్మలకి తేడా ఏమిటి అనే తేడాను చూపించడం అవసరం లేకపోతే పునరుక్తి దోషం రాకూడదు అందుకోసం అలా చెప్పారు తర్వాత ఇప్పుడు అయింది అక్కడికి నవ్ ది ఇంట్రడక్షన్ పార్టీ సోవర్ అవు వ్యాఖ్యానం వేదమూచ్య ఆచార్యోన్ేవాసినమనుషాస్తి అనే వాక్యం చేపదేశం ప్రాప్తి రేపు కంటిన్యూ జాత ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం దత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు